చూడండి లూకాసు వార్త ఇది పదవ అధ్యాయం అనుకుంట లూకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై మూడు వర్షం ఇది తెలుసు మంచి సమరానికి సంబంధించిన స్టోరీ సండే స్కూల్ చెప్తారు అయితే దానికంటే ముందు స్టార్ మనుషుడు ఎప్పుడు చూడండి పాత నిబంధన కాలంలో మనం చూసినాము బెట్లహేమ్ ని విడిచి మోయాపుకి వెళ్ళిన కుటుంబం గురించి ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు ఎన్ని సార్లు మీకు జ్ఞాపకం చేస్తాడు ఒక వ్యక్తి అనేసి దేవుడు ఎందుకు పేరు జ్ఞాపకం చేసుకుంటలేడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే అవసరం లేదు నువ్వు ఆయన విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరం చూపిస్తాడు గాని కృప చూపించాడు నువ్వు ఆయన నువ్వు రక్షణ అనుభవంలో ఉంటే ఆయన కృప నీ మీద ఉంటది రక్షణ అనుభవంలో లేకుండా ఉంటే ఆయన కనికరం నీ మీద ఉంటుంది మర్షి అంటాం దాన్ని లేకుంటే రక్షణ అనుభవంలో అంటే గ్రేస్ ఉంటది ప్రొటెక్షన్ అది మనకి కాబట్టి మన అందరి మీద ఆయన గ్రేస్ ఉంటది నాన్ క్రిస్టియన్స్ మీద ఆయన కనికరం ఉంటుంది నువ్వు ప్రార్థన చేసే వాళ్ళకి జరుగుతాయి బికాస్ ఆఫ్ కంపేషన్ ఆయన కనికరం ఆ రీతికి ఉంటుంది కాబట్టి కానీ వాడు గ్రేస్ లకు రావాలా కృపలకు రావాలా అందుకు మనం ప్రయాసపడాలా కంపాషన్ ఎంతకాలం ఉంటది నువ్వు ప్రార్థన చేస్తే వాడికి మంచిగా రోగం వెళ్ళిపోతుంది కష్టాలు పోతాయి కానీ వాడు ఎప్పుడు రక్షణ పొందాలా ఎక్నికల్స్ రక్షణ పొందాలి అందుకే ఈ పబ్లిక్ మీటింగ్స్ లో జరిగే ప్రాబ్లం ఇదే నువ్వు ప్రార్థన చేస్తే మీరక్షణాలు జరుగుతాయి కానీ వాడు రక్షణ పొందాడు మిరకుల్ని తీసుకుని నరకానికి పోతున్నాడు అక్కడ పోయింది క్రిస్టియానిటీ డిసెప్షన్ అక్కడ జరిగింది సైతాన్ని కూడా ఏం చేస్తా అంటే కానీ మిరకల్స్ వాడు అడ్డగించాడు కానీ మిరకిల్స్ కానీ వాడికి రక్షణ పొందడం ఇష్టం లేదు కదా మనుషులు వాడు ఎట్లా పోవాడు పర్లోకానికి పోయేవాడిని బోనియ్యాడు కాబట్టి అడ్డగించడం కొరకు వాడు ఏం చేస్తాడు రక్షణ సందేశాన్ని బోనియకుండా మిరకుల్స్ తప్పి మనుషులన్నీ నడిపిస్తుంటాడు అందుకు సేవకులు మిస్ మిస్లీడ్ అయిపోతుంటాడు నా సేవలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని వాడు దానికే ప్రాధాన్యత ఇస్తాడు గాని అద్భుతం పొందిన వాడు రక్షణ పొందిండ అని ఒక ప్రశ్న వేసుకోరు సేవకులు అది ముఖ్యమైన దానికి వీళ్ళి గ్రామ వీళ్ళందరి సేవకులన్నీ చూసిన వాళ్ళ జీవితాల సేవల అద్భుతాలు కనిపి కానీ రక్షణ జీవితం దొరుకుతాయి గ్రేటెస్ట్ మిరకుల్ అదే కదా ఒక పాపి తన పాపకు జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ మార్గంలోనికి రావడం నూతన జన్మ అనుభవంలోకి రావడమే గొప్ప మిరకుల్ ఈ సృష్టిలో కుంటి వాడు గొప్ప మిరకుల్ కాదు గుడివాడు చూపించడం గొప్ప మిరకులు కాదు పాపకు జీవితాన్ని విడిచి రక్షణ మార్గంలో రావడమే గొప్ప మిరకుల్ దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫిజికల్ మిరకిల్స్ కి ప్రాధాన్యత ఇచ్చి మిస్లీడ్ అయిపోతుంది క్రైస్తవ సంఘం నాకు అదే బాధ నేను ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ మినిస్ట్రీలోకి వెళ్ళి బయటకు ఎందుకు వచ్చినట్టే నా సేవ జీవితంలో కూడా అట్లాంటి మెరెక్స్ నేను చూసిన కానీ రక్షణ అనుభవం ఒక సిస్టర్ డై హెచ్ఐవీ చాలా బాధపడుతుండే కొంతకాలం కిందట స్టోరీ ఇది చెప్తాను ఇంత బక్కగా వస్తే ప్రార్థన చేస్తే మంచిగా అయిపోయింది ఒక రెండు మూడు వారాల తర్వాత మంచి లావ్ అయిపోయింది మంచి లావ్ అయిపోయింది మంచిగా రెగ్యులర్గా వచ్చి వాక్యాలు వినేది ప్రార్థన కూర్చునేది అంతా బాగా ఒక వన్ ఇయర్ నేను మళ్ళీ చూడలేమి దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చింది ఇక్కడ ఎత్తుకుని వచ్చి చేతుల మీద ఏమైంది మీకు దాని తర్వాత చనిపోయిందని ఆ ఫస్ట్ టూ త్రీ వీక్స్ లో అంత మిరాకల్స్ అంత అద్భుతాలు చేసి ఎందుకు తిరిగి పోగొట్టుకుంది మీరు చెప్పండి ఎందుకు ఎందుకు అట్లా వాక్యంలో జీవించాలా మిరాకులు జరిగినాక నీ మిరాకల్ నువ్వు పట్టుకోవాలా వాడు దొంగలిస్తాడు నీ మిరాకుల్స్ నీ దగ్గర వెళ్ళి పొగట్టుకుంటావు వాటి చుట్టూ నువ్వు గాడ్ పెట్టుకోవాలా ఎవరు పెడతారు గాడ్ దేవుడే పెట్టాలా యోగింటి చుట్టూ పెట్టలే కంచె తీసినాక ఏమైంది మొత్తం ధ్వంసం అయిపోయింది అలా కుటుంబం పైకాపు పడిపోవడము పిల్లలు చనిపోవడము ఆస్తులు పోవడము పశువులన్నీ పోటుకోవడము దేశంలో గొప్ప ధనికుడు ఒక్కసారి పేదవాడైపోయింది పేదవాడైపోతే సరిపోయిందా కేన్సర్ కుండలు వచ్చినాయి శరీరంలో గాయాలైన భార్య విడిచిపెట్టింది స్నేహితులు విడిచిపెట్టింది అంత భయంకరంగా ఉంది ఆ విషయాలు మీకు తెలుసు శ్రమ ఎట్లా ఉంటది అనేది తప్ప ఎవ్వరూ కఠినమైన శ్రమ అనుభవించలే లోకంలో యోగు కూడా అనుభవించలే ఎవరు కూడా అనుభవించినటువంటి శ్రమ ఆయన ఒక్కడే అనుభవించండి ఎందుకంటే మన శ్రమంతా ఆయన భరించి అక్కడ కాబట్టి ఈ లూకాసు వార్తలు కూడా అదే ఎక్స్ప్రెషన్ మీకు చూపిస్తాను ఈ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ని ఎంత బాగా అర్థం చేసుకోవాలి మీరు ఈరోజు చూడండి ఇది మీరు చదివిన ఒక వ్యక్తి ఎరుసులేం నిడిచి ఎరికోకు వెళ్లిండు ఎరికోకు వాడితే దొంగల చేత పట్టబడి దొంగల్ వాడిని వస్త్రాలు చింపేసి వాడిని దిని వాడి అన్ని దోచుకుని విడిచిపెట్టి వెళ్లిపోయినరు హాఫ్ డెడ్ అని ఉంది ఆ వాచనం ఎండింగ్ లో థర్టీఎత్ వాచనంలో ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలా ఏ సర్టెన్ మ్యాన్ వెంట్ డౌన్ అంటే వాడికి పేరు లేదు ఎందుకు ప్రవణ్ విడిచిపెట్టిండి ఎక్కడికి వెళ్ళి విడిచిపెట్టిండు జెరూసలేం ని విడిచిపెట్టిండు జిట్వంటీ ఫోర్ నైన్టీన్ జిట్వంటీ ఫోర్ నైన్టీన్ ఏముందంటే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి సిటీ ఇట్ సెల్ఫ్ దాని తర్వాత ద జెరూసలేం దళతీలక రాష్ట్ర పత్రిక లో ఉన్న వాక్యం చూపిస్తుంది ఇక్కడ దాని తర్వాత స్ట్రాంగ్ నంబర్స్ వెళ్ళిపోతే ఆఫ్ హీబ్రో ఒరిజిన్ హెరుసలేం హెరుసలేం యాక్చువల్స్ మనం అది ద క్యాపిటల్ ఆఫ్ పాలస్తన్లస్తీనా దేశానికి అది రాజధాని అని చెప్తుండ్రు దాని తర్వాత హెచ్ థర్టీ త్రీ ఎయిటీ నైన్ మీరు ఆశ్చర్యపోతారు ఎంత బాగుంది వాక్యం 3389 త్రీ ఏముందంటే ఏ డ్యూవెల్ ఇన్ అల్యూషన్ టు ఇట్స్ టూ మెయిన్ హిల్స్ అంటే హెరుసలేం అనేది రెండు రెండు కొండల మధ్యలో ఉన్న పట్టణం అది అంటే ఇటు పక్కన కొండ అటు పక్కన కొండ కాబట్టి సేఫ్ యుద్దాలకి ఎవరు మీద రాలేదు కొండల మీద ఎక్కి రాలేడు కష్టం అన్నట్టు దాని తర్వాత చూడండి ప్రాబబ్లీ ఫ్రంసివ్ పార్టిసిపుల్ ఆఫ్ హెచ్ థర్టీ త్రీ అండ్ హెచ్ ఫౌండెడ్ పీస్ఫుల్ ఏడుసలేం అంటే సమాధానము కలిగినది అని అర్థం ఏడుసలేం అంటే ఏంటి సమాధానము కలిగినది కాబట్టి ఒక వ్యక్తి సమాధానం కలిగిన పట్టణాన్ని విడిచి ఎక్కడికి ఎవరని చెప్పగలరా ఎక్కడికి పోతున్నాడు జరికో ఎరికో మీకు తెలుసు పాత నిబంధన కాలంలో యహోశువ కాలంలో ఎరికో అయింది ఎరికో శతమైంది అందులోని ఏ వస్తువు తెచ్చుకున్నా ఆ శాపం నీ ఇంటి మీదకి వస్తున్నట్టు తెచ్చిపెట్టుకుంటాడు ఆకా బంగారు కమ్యూడు తెచ్చుకుంటాడు అప్పుడు భూమి ఓపెన్ అయిపోతుంది కదా భూకంపం కలిగి ఆ కుటుంబం భూమి మింగేస్తుంది సదా అది శితమైంది చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఈ లోకం అంతా శపితమైంది ఇది ఎరిక పట్టణం మనం ఉంటుంది బబులోను పట్టణం బబులోను కూడా శితమైంది అది దొంగల గుహ అంటాడు ప్రాణంగా ఈ లోకం అంతా శపితమైంది కాబట్టి దీన్ని మనం ఎందుకు ఆశించుకోవాలా తర్వాత ప్రాస్పరిటీ ఆస్తులు ఎందుకు మేము హెవీగా వ్యతిరేకిస్తామంటే ప్రభు చెప్పిండు ఈ లోకంలో మీద ధనాన్ని ఆర్జించకూడీ ధన వ్యామోహం మనకు అవసరం లేదంటాడు కానీ జీవించడానికి ధనం అవసరం కుటుంబ పోషణ కొరకు ధనం అవసరం అవన్నీ అవసరం కానీ ఆర్జించడం అంటే గ్రీడ్ కి సంబంధించింది కాబట్టి అవి ఏం చేస్తున్నాయి అంటే నేను నేను ప్రవీణ్ అడిగిన అవును ప్రభు మీరు చెప్పారు కరెక్టే ఇవన్నీ వ్యతిరేకము ఈ లోకంలో దేని సమకూర్చుకోవాలి సమకూర్చుకుంటే ధనాన్ని సమకూర్చుకుంటే అది చిమ్మట తుప్పు పట్టిపోతుంది దొంగలు దాన్ని దోచుకుంటారు ఇవన్నీ చెప్పారు మీరు కరెక్టే కానీ ఎందుకు అది వ్యతిరేకం మరి అవసరమే కదా అంటే ఇది మనుషులు కలుపుకున్న విధానమే ధనం కానీ అది లేకుండా జీవించడం కష్టమే కదా అంటే అప్పుడు చెప్తున్నాడు ప్రాస్పెరిటీ ఏం చేస్తున్నాయంట నువ్వు ప్రాస్పెరిటీ గాసుపుల్ తట్టు తిరుగుతే ఏమవుతుంది అంటే ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించాలన్న ఆసక్తి అది నేను గుర్తిస్తా ఉంటాను ప్రాస్పెరిటీ గాసుపుల్ లో ఉన్న డేంజర్ అది మనమేమో పర్లోకానికి సిద్ధపడాలని అనుకుంటుంటే మనం మనుషులని పర్లోకానికి సిద్ధపరచాలా ఆయన తిరిగి ఆనడానికి సిద్ధపరచాలంటే లేదు పూర్వ అవసరం లేదు మీరు ఇక్కడే ఉండండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయిస్తాడు మీకు అన్ని ఇస్తాడు అంటే మిమ్మల్ని ఈ లోకంలో పెట్టేటట్టు చేస్తుంది ఆ గాసుపుల్ అందుకది డిసెప్టివ్ గాసుపుల్ అంత డేంజరస్ గాసుపుల్ అది అంటే మన ప్రభు బోధకి భిన్నమైనది ఆపోజిట్ ఉంది ఆ బోధ అందుకే అది వినడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే దేవుని ప్రమోషన్ అయిపోతున్నాడు నేను హైయస్ట్ పొజిషన్ లో పెడతాను నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేస్తాడు నేను డైరెక్టర్ చేస్తాడు నీకు ప్రమోషన్ ఇస్తాడు నీ శాలరీ డబుల్ ట్రిబుల్ ఇంక్రీజ్ అవుతుంది నీకు రెండు కార్లు ఇస్తాడు రెండు బిడ్డలు ఇస్తాడు నువ్వు జీవించేది ఒకటే కారు నువ్వు పండుగనేది ఒకటే మంచము ఇంతే స్థలము అన్నెందుకు క్రిస్మస్ పండుగ వస్తే అంత పెద్ద ఇంటికి కలరేస్తే లక్ష రూపాయలు అవుతుంది ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత ఖర్చు అవుతుంది నువ్వు ఎంత సంపాదిస్తావో అంత ఖర్చే పోతుంది ఏది ప్రాస్పరిటీ నాకు అక్కడ ఏం ప్రాస్పరిటీ అనిపిస్తలేదు తర్వాత నువ్వు ప్రాస్పర్ అయితే నీకు ఎనిమిది ఎక్కువ ఉంటారు నేను చెప్పను అవసరం లేదు చాలా నేను దాబిదారు అని చూడనిగా ఉండొద్దు దరిద్రంగా ఉండకూడదు అన్నాడే లేదా మర్చిపోతానేమో దొంగలేస్తానేమో బ్యాలెన్స్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ వింతగా ఉంటాయి అప్పుడే ప్రభు దగ్గర ఉంటాం ప్రభుకి దగ్గర ఉంటాం ప్రభుని విడిచిపెడతాం లేకుంటే ఎందుకంటే రిచ్ పీపుల్ గా సీక్రెట్ అదే ఎటువంటి సమస్య నుంచి విడుదల పొందాలా అంటే డబ్బు అన్ని బంధులు వచ్చి విడుదల వాళ్ళకి డబ్బే దేవత దేవత వాడికి డబ్బు దేవత అయిపోయింది కదా దేవత దేవత అన్నట్టు కాబట్టి ధన వ్యామోహము నుంచి మనం దూరం ఉండాలని చెప్పింది కానీ ధనం అవసరం ఆయన ఇస్తాడు తగిన సమయంలో తన పిల్లలను ఖచ్చితంగా ఇస్తాడు ఇప్పుడు చూడండి వీడియో జెరూసలేం జెరూసలేం అంటే సమాధానం నొందినది దాని తర్వాత జెరికో జి లో ఏముందంటే ఏ నోటెడ్ సిటీ దాని తర్వాత జెరికో ప్లేస్ ఇన్ ప్యాలస్త ఫోర్ జెరికో అంటే ఏంటంటే ఇక్కడ పేరుంది చంద్రుడు అనుంది నా పేరు తగినట్లే జెరికో అంటే ఇక్కడ ఇట్స్ మూన్ అనుంది దాని తర్వాత ర్హాప్స్ ఫ్రం H3394, థర్టీ త్రీ నైన్టీ ఫోర్ ఇట్స్ మంత్ ఆర్ ఎల్స్ ఫ్రమ్ ఫ్రాగ్రెంట్ జరికో జెరికో ఏ ప్లేస్ ఇన్ ప్యాలెస్ అంటే మంచి సువాసన కలిగినది అర్థమవుతుందా ఎరికో అంటే మంచి సువాసన నీకు సమాధానం కావాలా సువాసన కావాలా తీర్మానించుకోవాలా వాక్యం చెప్తప్పుడు కానీ వీడు సమాధానాన్ని విడిచిపెట్టి ఏం చేసిండు సువాసన కలిగిన దానికి బయలుదేరిండు మీకు తెలుసు అది శబితం అయింది ఎరుకో పట్టణము శితం అయింది ఎరుకో ఎందుకు భయదేరిండు చూడండి ఎప్పుడైతే సమాధానం ఎవరిస్తారు నీకు సమాధానం అంటే అధిపతేనా దేశ గ్రంథంలో కదా సమాధాన కర్త సమాధానం అనుగ్రహించేవాడు నీకు కానీ అటువంటి పట్టణంలో అంటే దేవుని విడిచి సువాసన కలిగిన ఈ లోకాన్ని చూడకపోయినావు కండ్లకి ఇంపైనది దేశం ఈ లోకం ఈ లోకంలో ఏదో ఉంది అని ఈ లోకం చూడబోయిండు తీసుకోండి సమాధానం నుంచి బయటకు వస్తే నీకేం జరుగుతుంది ఇక్కడ అదే జరిగింది అండ్ ఫెల్ అమౌంట్ తీర్స్ దొంగల చేత చిక్కెను చిక్కడం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది చిక్కుపోతారు దొరికించుకుంటారు వాళ్ళు దొంగలకి దొరికిపోతారు వీళ్ళు కానీ ప్రభు మనకి ఎప్పుడు చెప్పింది మనం తప్పించుకోవాలన్నాడు శ్రమల నుంచి తప్పించుకోవాలన్నది వాక్యం అంతా ఎన్ని ప్రాంతాలు నేను చూపించిన వాక్యాలు ఇవన్నీ మనం శ్రమ నుంచి తప్పించుకోవాలి కాని చిక్కించుకుంటామా చిక్కిపడతామా చిక్కబడద్దు కానీ ఇక్కడ వీడు చిక్కబడి ఎందుకు చిక్కబడి నువ్వు సమాధానమైన స్థలాన్ని విడిచి సువాసన గల స్థలానికి బయలుదేరిస్తే మళ్ళీ దొరికించుకుంటాడు వాడు మీద పైసలున్నాయి అందుకే జరిగొచ్చిండి బిజినెస్ చేయడానికి అని వాణ్ణి కొట్టి వాణ్ణి దోచుకున్నారు దాని వాడిని గాయపరిచారు చూడండి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు వానికి ఎన్ని కష్టాలు దొంగల చేత పట్టబడి వాడి వస్త్రాలు దొంగలించారు వాణ్ని గాయపరిచింద్రు కోన ప్రాణంతో విడిచిపెట్టిండ్రు చూడండి కొన ప్రాణం అంటే ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ డెడ్ డెడ్ అంటే నువ్వు దేవుని విడిచిపెడితే నువ్వు చచ్చిన వాడవే హాఫ్ డెడ్ కాబట్టి వాక్యాలు మనము సిద్ధపడప్పుడు అట్లా సిద్ధపడాల దాని తర్వాత ఏం జరిగింది ఇది చాలా ఆచార ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ వాక్యం లాగుంటుంది నాకు ఇది ఎన్నిసార్లు ధ్యానించిన గానీ థర్టీ లో ఏం జరిగిందంటే ఒక యాజకుడు బయల్దేరిండ్ యాజకుడు అంటే జీ ట్వంటీ ఫోర్ జీరో లిటరల్లీ ఎస్ట్ జిట్వంటీ ఫోర్ సేక్రెడ్ అంటే పరిశుద్ధంగా ఉండేవాడు యాజకుడు అటువంటి యాజకుడు తర్వాత ఎ ప్రిస్ట్ వన్ హూ ఆఫర్స్ సాక్రిఫైసెస్ ప్రిస్ట్ అనేవాడు త్యాగబూరితమైన జీవితం జీవించేవాడు అని ఇక్కడ చూపిస్తుంది వాక్యం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో అండ్ ఇన్ జనరల్ ఇన్ బిజీడ్ విత్ సేక్రెడ్ రైట్స్ అంటే ఎక్కువ పనిలో నిమగ్నమైన వాడు యాజకుడు వాడు అటువంటి యాజకుడు అక్కడ నుంచి పోతున్నాడు అని మనం చూస్తాం కదా ఇది చిన్నపిల్లలకి సండే స్కూల్లో తెలుసు ఈ వాక్యం అయితే ఏం జరిగింది సైడ్ అంటే ఆ యాజకుడు ఆ ప్రాంతంలో పోతూ కింద పడినవాడు గాయలతో బాధపడుతున్న వాడిని చూసి ఏం చేసిండు వెళ్ళిపోయిండు వాడికి జాలి దయా కరుణ లేదన్నట్టు యాజకులకి ఈ గుణగణం ఉంటది యాజకులకి ఇటువంటి గుణగణం ఉంటది కానీ మనమందరం యాజకులమే కదా పేదు ప్రకారంగా క్రైస్తవులకి ఈ గుణగణం ఉంటది నువ్వు అట్లా అర్థం తీసుకోవాలి ఆయన ఉత్తగ ఉపమానం చెప్పింది కదా ఒక ప్రవచనం ఇది భవిష్యత్తు నెరవేరుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు ఈ వ్యక్తి పేరు వ్యక్తి మతపరమైన క్రైస్తవులకు సదృష్టం క్రైస్తవులు అందరు గాయాల పడతారు హత దెబ్బలు తింటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు భవిష్యత్తులో జరగబోతుంది నువ్వు ఎట్లున్నావు నువ్వు యాచకుం లాగున్నావా దాని తర్వాత ముప్పై వచనంలో అండ్ లైక్ వైజ్ ఐట్ అంటే లేవి గోత్రేకుడు ఒకడు అలాగున లేవిడు లేవిడ ఆ చోటికి వచ్చి చూడు అతను కూడా ప్రక వెళ్ళిపోయాడు కాబట్టి చూడండి ఒక యాజకుడు ఆ రీతిగా చేసిండు ఇప్పుడు లేవ్యుడు ముఖ్యంగా లేవిని గురించి ఎందుకు చెప్తుండడు మనంలో ఒక యాజకుడు లేవిడు యాజకుడే కదా కానీ ఇక్కడ ఏముందంటే జీ థర్టీ నైన్టీన్ యాజకుడైనా లేవిడు లేవిడు యాజక గోత్రమే కానీ ఇద్దరు యాజకుల గురించి ఎందుకు దేవుడు అంటే ఈ లేవి వేరే వారా చూడండి ఆఫ్ లీవ్ థర్టీన్త్ జీ అంటే ఇక్కడ చూడండి న్యూ టెస్ట్మెంట్ వచ్చే జీ నంబర్స్ అంటే గ్రీకు పదవులకి అన్ని బయటకు వస్తున్నాయి జీ 30 17 లో ఏముందంటే ద నేమ్ ఆఫ్ త్రీ ఇజ్రలైట్స్ అని లేవి లేవి గోత్రీకులు దాని తర్వాత థర్డ్ సన్ ఆఫ్ జేకబ్ ఏ సన్ ఆఫ్ జేకబ్ చాలా ఉన్న తర్వాత చూడండి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో కరెక్ట్ గా థర్టీ లో ఉంది లేవి అంటే అర్థమైందో లేవి అంటే అటాచ్డ్ అని అర్థం అంటే హత్తుకున్న వాడు అని అర్థం లేబి అంటే మనకు తెలియదు డిక్షనరీస్ లో అవన్నీ మనం చూడం కానీ ఈ జేమ్స్ నంబర్స్ ఆ నంబర్స్ తెలిసినాకనే నాకు ఇప్పుడు అక్కడ ఒక యాజకుడు అంటే యాజకుడు అంటే సమర్పించబడ్డవాడు త్యాగపూరితమైన జీవితం చేసేవాడు ఎప్పుడు బిజీగా ఉండేవాడు అని చూసిన మీనింగ్స్ అటువంటి వాడు త్యాగపూరితమైన జీవితం అంటే వాడు త్యాగం తీసుకోలేదు టైం కానీ వాడు చూసి పక్కకు వెళ్ళిపోయాడు ఎక్కువ పనులు వాడికి ఆ గాయపడ్డవాడిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు యుగ సమాప్తిలో అట్లా ఉంటది దాని ఇక్కడ లేవీడు అంటే లేవిడంటే మంచిగా అటాచ్డ్ అంటే బాగా అత్తుకున్నవాడు దేనికి అతుక్కున్నవాడు భక్తిని భక్తిలో బాగా అతుక్కున్నవాడు దేవుని వాక్యంలో బాగా అతుక్కున్నవాడు అటువంటి కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చూడండి ఇద్దరు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు అయితే ఇక్కడ యుగ సమాప్తిలో రెండు మతపరమైన గుంపులుంటాయి అవి ఆ కాంగ్రిగేషన్ పట్ల నిజమైన జాలి దయ ప్రేమ చూపించవు వాటికి సంబంధించిన ఎన్నో వాక్యాలు నేను చూపించగలను ఎప్పుడైనా వింటా ఉంటే మీకు ఇవన్నీ మొదటి రెండు గుంపులు చాలా నిర్లక్ష్యమైన క్రైస్తవు జీవితం ఒకటి యాజక జీవితం యాజకులు రెండో వాళ్ళు లీవైట్స్ లీవీలు పైకి భక్తికి కనిపిస్తారు అటాచ్మెంట్ అంటే అదే కదా పైకి భక్తికి కనిపిస్తారు గాని వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో పరిశుధత దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది ఉండవు అట్టుకుంటారు అది రెండు రెండు మతపరమైన గుంపులు ఇప్పుడు చూడండి మీరు ఎంత మందిని చూశారు ఇప్పుడు ఈ స్టోరీలో సండే స్కూల్లో పిల్లలు ఆడితే అండ్ మూడు కదా వాడు దెబ్బలు తిన్నాడు ఒక యాజకుడు ఒక లేవిడు టక్కు చెప్తారు పిల్లలు కానీ నాకు మూడో నాలుగో వాడు కూడా ఇక్కడ నాలుగు ఈ నాలుగు అనేది దేవుడు మనకి ఒక ఎయిట్ ఇయర్స్ క్రితం చూపించండు ప్రతి వాక్యంలో ఈ నాలుగు గుంపులు కనిపిస్తా ఉంటాయి నాలుగు రకాల మనుషులు కనిపిస్తూ ఆదికాండం వదులుకొని ప్రారం గంధం వరకు ఈ నాలుగు గుంపులే కనిపిస్తా ఉంటాయి అది స్పెషల్ గా మన మీద గొప్పలమైన చెప్తలేను మా రీసెర్చ్ ద్వారా ప్రభు మాకు చూపించిండు మాకు చూపించిండు కాబట్టి మా ద్వారా అనేక వెళ్తా ఉంది అనేకులు దాన్ని పరీక్షించి స్వీకరిస్తున్నారు ఏ వాక్యమైనా పరీక్షించి స్వీకరించాలా ఇక్కడ ఏమైతున్నాయంటే ఫస్ట్ రెండు గుంపులు చాలా కఠినలు వాళ్ళు ఏం చాలా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వీడేమో బహుశా ఎరులని విడిచిపెట్టి వెళ్ళిపోయిండేమో ఉండొచ్చు నాకు తెలియదు లేదు కూడా సపోర్ట్ హండ లేక వాడు ఎందుకని చూసి వెళ్ళిపోయాడు ఏ వీడు నన్ను కేర్ చేయలేదు చర్చలో ఉండొచ్చు అట్లా కూడా యాజకుడు వీడు మాతే మా కదా వీడు ఇక్కడ ఎందుకు ఏరికోలో అక్కడ వాడు నన్ను కేర్ చేయలేదు అక్కడ నాకు వాడు కానుకలు ఇవ్వలేదు వాడు నన్ను మైండ్కి వెళ్ళలేదు ఉండొచ్చు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉండొచ్చు నేను నేను గెస్ట్ చేస్తున్నా బట్ అది ట్రూగా నేను చెప్తాను లేకపోతే ఎందుకు కేర్లెస్ గా వదిలికొచ్చు అర మనవాడంటే మనం చూపించా మా ఇంట్రెస్ట్ అరే మాచర్ చోడనేసి కింద పడితే చూపించి మీకు తెలుసు కదా ఇక్కడ వర్షకాలంలో వర్షం పడుతుంటే ఆయనకి ఒకరోజు నేను అప్ప హాస్పిటల్ పనిచేస్తున్న రోజులలో ఆయన లక్డీపూల్ బ్రిడ్జ్ మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అయితే నేను వెహికల్ మీద ఆఫీస్ పోతున్నా ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి త్వరగా అనేసి పేపర్స్ అన్ని తీసుకొని పోతున్నాను అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతే ఆ ట్రాఫిక్ ఇట్లా ఇట్లంతా జామ్ అయిపోయింది నేను ఇట్లా ట్రాఫిక్ చుట్టూ తీసుకుని ఇట్లా వెళ్ళిపోతున్నా ఎందుకు అని ఇట్లా కన్ను తీసుకున్నా చూసినా ఈ గుంపులో ఎవరు ఎవరికి దెబ్బ తెలీదని చూస్తే మనవాడు సంపత్ సంపత్ తెలుసు కదా వైఎంసీ సెక్రటరీ సంపత్ అక్కడ సంపత్ ఫుట్ పాత్ కూర్చుండు వాళ్ళ భార్య అక్కడ ఉంది ఆ బుల్లెట్ నడిపించాడు ఆ బుల్లెట్ స్టాండ్ చేసి అక్కడ ఉంది నేను సడన్లీ షాక్ తిన్నారే నేను కూడా యాజగురు లైట్ తీసుకుని వెళ్ళిపెట్టా కదా నేను కూడా లీవ్ అయ్యలాగా వెళ్లిపెట్టాను కదా నా వాడు కాబట్టి అంటే నేను కూడా స్వార్థపరం లేదా ఇవన్నీ వాక్యాలు నీకు కూడా అదుగుతాయి మీ జీవితంలో ఎన్ని సార్లు అయింది నువ్వు కూడా యాజకుల లాగానే ఉన్నావు నువ్వు కూడా లేబీళ్లాగానే కానీ నువ్వు సమరం లాగా తయారు అదే మనం లెసన్ నేర్చుకుంటాం చివరికి వాక్యాన్ని ముగిస్తేప్పుడు అట్లా చెప్తాం మనం సండే స్కూల్లో చెప్పాము పిల్లలకి కానీ సండే స్కూల్ చెప్పింటే వాడు ఇంకా లోతుగా ఎదిగేటవాడు పెదగైనాక పిల్లలు అదే ప్రాబ్లమ్ సండే స్కూల్ టీచర్స్ తో సరే నేను వాళ్ళ గురించి తప్ప లెక్క తర్వాత ఆయనకి అది ఏమైందో సడన్ బ్రేక్ చేసిందేమో అది రాడ్ కదా ఆ రాడ్ ఇక్కడ కొట్టుకుంది ఇక్కడ ఈ మోకాళ్ళ కింద కొట్టుకుని అది లోపల మసిల్ కట్ అయిపోయింది ఎముక షార్క్ ఉంటది కదా ఆ ఎముకకి ఆ రాడ్కి మధ్యలో మసిల్ కట్ అయిపోయి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంతలాగా వాష్ పోయింది దాని తర్వాత నేనేం చేసిన ఇమ్మీడియట్లీ నిమ్స్ హాస్పిటల్ ఆరేమో నా స్టూడెంట్ ఆయన ఫోన్ చేసిన ఇగో అర్జెంట్ గా పంపిస్తున్నా ఒక చూసుకుంటే సరే పంపాడు సార్ అన్నాడు ఆటోలు ఇద్దరి కూర్చోబెట్టినా ఆ బుల్లెట్ తీసుకొని పోయి అక్కడ సైడ్ పార్ చేసి తాళకు తీసుకుని జోలో పెట్టుకుని ఆఫీస్ ఫోన్ చేసిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యొచ్చు అని చెప్పి నిమ్స్కి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినాక వాళ్ళు అదంతా అయిపోయింది చూడండి ఇవన్నీ మనకు అయితా ఉంటాయి నాకు ఇట్లాంటి చాలా అయినాయి టైం కొన్ని సంవత్సరాల క్రితం ఇంకొక ఎవిడెన్స్ అయింది ఆ రోడ్ నెంబర్ టూ నుంచి అంటే మాసాఫ్ ట్యాంక్ చౌరస్త ఆఫీస్ నుంచి ఒక ముసలైన ఫియట్ కార్ నడిపించుకుంటున్నాడు నాన్ స్టాప్ అందరినీ కొట్టుకుంటూ వస్తున్నాడు కుప్పల్ కుప్పల్ ఇట్లా గాలిలో నేను అక్కడ సైడ్ లో పార్క్ చేసి ఉన్నాను వెహికల్ ఫ్రెండ్ ఎవరు వస్తారంటే వెయిట్ చేస్తున్నా ఆయన ఎవరో ముక్కు ముఖంలో దంద దందని పడిపోతున్నారు మనుషులు ఇట్లా మీదకి వచ్చి పడుతున్నారు సినిమాలలో చూపిస్తారు అట్లా వచ్చి వాడు తరుక్కుంటా పోతున్నాడు ఏమైందో మళ్ళీ బ్రేక్ ఫెయిల్ అయిందా ఏమైందా ఎవరిని తెలియదు కానీ కొంచెం దూరం ఆ పిండి ముసలి దిగి చాలా కష్టంతో నడుచుకుంటేస్తున్నాడు అక్కడ ఇంక అందరు ఫుట్ పాత్ పడి ఒకనికి ఇదీ బ్రేక్ అయిపోయి కాళ్ళు ఒక మాట బంద్ అయిపోయి అక్కడ పిచ్చి పిచ్చి ఉన్నాయి నాకు అర్థం కాం చేయాలి ఇమీడియట్లీ ఆ స్పాట్ లో నాకు థాట్ వచ్చింది ఏంటంటే ఆ ముస్లో ని కాపాడాలా నేను చంపేస్తారు ఆ కదా కొట్టేస్తారు ఖచ్చితంగా కోపం ఉంటుంది మనుషులకి ద్వేషం ఆటేది నీ ఇమీడియట్ చెప్పినాయి గో నేను దనదన ఆటోలోకి ఇచ్చేస్తాను నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ పోయి మహవీర హాస్పిటల్ వెయిట్ చేయి వీళ్ళందరినీ అడ్మిట్ చెప్పి అని అందరినీ ఆటోలోకి ఇచ్చినా ధనన్ దాన్ని ఆటోలో ఎక్కిచ్చినావు ఒక్కనే ఓ ఎంత మందో నాకు అప్పుడు జ్ఞాపకం కస్తుంది వాడు ఎవడం ముక్కు ముఖం తెలియదు కదా నేను ఎందుకు చెయ్యాలా అర్థమవుతుందా సెకండ్ టైం నీ లైఫ్ లో వస్తాయి ఇప్పటి కాబట్టి మనం ఇవన్నీ చేయాలా ఈ లోకంలో మనం ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నప్పుడు నువ్వు ఎట్లా వెలుగుని వెదజలగల ఇదే కదా వెలుగు ఈ వాక్యాన్ని నువ్వు పాటించడమే వెలుగు వాక్యాన్ని ఇతరులకు చూపించడమే వెలుగుని ప్రకటించడం నీ జీవితంలో అవలంబించుకోవాలా ఇతరులకు ప్రకటించాలా కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎట్లా ముగిస్తాం చూడండి ముగిస్తే ముప్పై మూడు వర్షాలు బట్ ఏ సర్టన్ సమా రిటర్న్ కేర్ హీ వాజ్ అండ్ మెనీ హీ హాడ్ కంపాషన్ అంటే మొదటి రెండు గుంపుల కంపాషన్ ఉండదు జాలి ఉండదు యాజకులకు లే జాలి ఉండదు వీడికి జాలి ఉంది అయితే సమరిటర్న్ అంటే జీ ఫార్టీ అంటే ఎవరు సమరియా అనే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని అర్థం దాని ఆఫ్ హీబ్రో ఆజిన్ హెచ్ఎన్ సమరియా దాట్ ఈస్ షోమ్రోన్ అంటే పాత నిబంధన కాలంలో సమరియా పేరు సోమ్రోన్ అంటే కొత్త నిబంధన వచ్చేటికీ షోమ్రోన్ సమరియా అయిపోయింది అంటే పాతది గతించి క్రితం అయితాయి దాని తర్వాత ఏమైతాయి హెచ్ ఎయిటీ వన్ వన్ లో వాచ్ స్టేషన్ ఎంత మనకి అర్థమవుతుంది చెప్పండి సమర్యుడు అంటే వాచ్ స్టేషన్ కావలివాడు కావలి కావలివాడు సేవకుడు అనేవాడు కావలివాడు వాడు ఎప్పుడు కనిపెట్టుకుంటుంటాడంట ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఏం రాబోతుంది ఒక సమరయుడు కనిపెట్టుకుండేవాడి లాగానేట్టు మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఆ పేర్ల ఎందుకు అందుకు సీక్రెట్ పెట్టిండే అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను మీకు ఇవన్నీ అంటే చూడండి వీటన్నిటిని ఆల్రెడీ దేవుడు తన జ్ఞానంలో వీటన్నిటిని భద్రపరిచిండి ప్రతి పదంలో ఒక మీనింగ్ ని హైట్ చేసి పెట్టి ఒక తరం వాళ్ళు చూస్తారంట మనం చూస్తున్నాం ఇంతకాలం చూడలేదు ఇక మీదట ఆ రీతిగా చూడకపోతే నువ్వు నీ లైఫ్ లో ఇంకొక సైకిల్ వస్తుందో లేదో మనకు తెలియదు ఇవి తిరిగి నీ దగ్గరికి రావాలంటే ఈ విధానాలు ఈ విధానాలు బైబుల్ కళలో కూడా చెప్పారు నేను చెప్తున్నా ఫ్రాంక్ ఇంకే ఆ ప్రొఫెసర్స్కే తెలియదు ఆ విధానాలు వాళ్ళు మనకెందు మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళం వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు మనకు ఎందుకు చూపించిండో మీకు ఇప్పుడు అర్థం కావాలా మీకు చూపించినప్పుడు మీరు దాన్ని స్వీకరిస్తారు మీ విశ్వాసం బలపరచబడుతూ మీరు ఆయన ప్రొటెక్షన్లోకి వస్తారు దీన్ని స్వీకరించినప్పుడు ఈ వాక్యాలను ఆయన ప్రొటెక్షన్లకు వచ్చిన ఇంకా మీకు భయం ఉండదు మీ కార్యాలన్నీ నెరవేరుతూ ఉంటాయి ఆటోమేటిక్గా నెరవేరుతూ ఉంటాయి మీరు దాని గురించి ఏమంత గొప్పగా ఏదో చెయ్యరు ఎందుకంటే వాటికంటే శ్రేష్టమైన పని మనకు అప్పగించండి అట్లా ఆలోచిస్తారు ఈ లోకల్లో ప్రమోషన్స్ వస్తాయి నేను అయినా కానీ పట్టించుకోను నేను ప్రమోషన్స్ రిజెక్ట్ చేసాను లైఫ్ లో పెద్ద డైరెక్టర్ పొజిషన్ రిజెక్ట్ చేశాను ట్రిప్స్ రిజెక్ట్ చేశాను లైఫ్ లో పెద్ద పొజిషన్ పెద్ద పెద్ద అట్లా అట్లా అనుకునింటే నా నెలకి నాకు మూడు లక్షల జీతం వచ్చాడు హైదరాబాద్ లో ఉంటు అన్నీ విడిచిపెట్టచ్చిన నేను ఎందుకు విడిచిపెట్టాను మీకు తెలుసు నేను ఈ రోజు తినే ఒకటే చపాతి ఎన్నిసార్లు చెప్తా ఉంటుంది చిన్నప్ప నుంచి రెండు చపాతులు తినేటోని ఇప్పుడు ఒకటే తింటున్నా మీరు అన్న మన చిన్నప్పుడు అంటే చిన్న శరీరం కదా ఇప్పుడు పెద్ద శరీరం కదా మన దీనికి ఎక్కువ కావాలి కదా ఫుడ్ మ్యాన్ షాల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ మనుషుడు రే మాత్ర జీవించాడు దేని వాక్యం దేవుని వాక్యం జీవిస్తాడు హీ విల్ లివ్ బై ద వర్డ్ దట్ ప్రొసిడత్ ఔట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్ ఆయన నోట్ నుంచి వచ్చి ప్రతి వాక్ వల్ల మనం జీవిస్తాం కాబట్టి ఈ వాక్యానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం ఇది విధంగా మనం నేర్చుకున్న ఇదే కాదు నేను ఎన్ని వాక్యాలు చూపిస్తున్నాను ఆక్చువల్ మన రికార్డింగ్స్ అన్ని ఇవే ఉంటాయి ఎవడన్నా ఫస్ట్ టైం వచ్చి కూర్చొని విన్నాడంటే ఇది ఏంత పిచ్చి ఏమో నంబర్స్ చెప్తాడైనా ఎక్కడికెళ్ళొచ్చిన ఈ నంబర్స్ గాబరవుతాడు కానీ చూడంగానే నేర్చుకుంటాం కొంత స్లో అయిపోతాం అది కొత్తవాడు కదా పాపం వీడు ఆసక్తితో వచ్చింది వీడికి జీ జైమ్ స్ట్రాంగ్స్ నంబర్స్ ఇవన్నీ చెప్తే పిచ్చోడికి దమ్ గాబరైపోయి వెళ్లిపోతాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనసు పచ్చుకుంటా అంటాం చెప్తాం ఎన్నిసార్లు రిపీట్ చేసి చెప్తా అంటాం స్ట్రాంగ్స్ అనేవాడు ఇవన్నీ కనుక్కున్నాడు ని ఎవ్వడు ఆయన పుస్తకాలు పాటిస్తలేడు మనం పాటిస్తున్నాం ఆయన జీవితం అంతా సాక్రిఫైస్ చేసుకుని ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్లతో తర్జమా చేపించదాలు హెబ్రి పదాలు గ్రీకు పదాలు అన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంత పెద్ద కాన్ఫిడెన్స్ లాగా తయారు చేస్తే నువ్వు నేను దాన్ని పాటించుకోకపోతే జన్స్ట్రాంగ్ ని మనము ధృనీకరించినట్లు కాదు కదా ఆయన పుస్తకం పాటించినంత మాత్రమే నువ్వు ఆయన ధృనీకరిస్తలేదు ఆయన ద్వారా ప్రభు మనకు బయలుపరిచిన పుస్తకాన్ని ధృనీకరిస్తున్నావు నువ్వు ఎవరిని ధృనీకరిస్తున్నావో అర్థం చేసుకోవాలా అంతే కదా ప్రభునే ప్రభు ఇచ్చిన ఒక మంచి విధానాన్ని నువ్వు ధృవీకరిస్తున్నావు ఎందుకంటే ఇవన్నీ ఒకడు అంటాడు బ్రదర్ ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలంటే నీకు గ్రీక్ భాష అవసరం బ్రదర్ అంటున్నాడు పాస్టర్ ఒక ప్రొఫెసర్ లేదా నువ్వు ఓల్డ్ టేస్ట్మెంట్ అర్థం చేసుకోవాలంటే నీకు హెబ్రి భాష నేర్చుకోవాలంటాడు హెబ్రి భాష నేను ఎప్పుడు నేర్చుకోవాలి గ్రీక్ భాష ఎప్పుడు నేర్చుకోవాలా నాకు అస తెలియ రాదే నాకు ఇంగ్లీష్ అసలు రాదే నేను నా భాష నేర్చుకోకుండా ఆ ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఎప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు చదవాలా ముస్లాం అది డిసెప్షన్ అన్నట్టు బైబుల్ కాలేదు డిసెప్ట్ కాబట్టి ప్రభు మనకు చూపించిండు ఆయన త్యాగము జేమ్స్ స్ట్రాంగ్ తన జీవితం అంతా దారబోసి ఈ పుస్తకాన్ని తయారు చేపించింది నంబర్స్ ఆయన త్యాగం విఫలం కాదు నాకు తెలుసు మీ పూర్పు మీ ఫాదర్ సేవ విఫలం కాదు దాని తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మనం చేసిన సేవ ఎట్టి పరిస్థితులు విఫలం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవన్నీ ప్రతి వాక్యం అక్కడి నుంచి వచ్చింది కదా అదే అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ పని ముగించుకొని మళ్ళీ తిరిగి వెళ్తాదంటే అక్కడికి ఉంది ప్రతి వాక్యం ఈ లోకంలోకి వచ్చి దాని పని ముగించుకొని అక్కడికి వెళ్లాల్సిందే అది విధానం అంటే అక్కడ పోయి సాక్ష్యం చూడు నేను వచ్చి వచ్చిన పని ముగించుకోవడానికి నీ జీవితం కూడా అంతే నువ్వు ఇక్కడికి వచ్చింది కేవలం నాన్ క్రిస్టియన్స్ లాగా జీవించడానికి కానే అది నామినల్ క్రిస్టియన్స్ జీవించే విధానం మనం నామినల్ క్రిస్టియన్స్ కాదు అసలు క్రిస్టియన్ అనే నాన్ క్రిస్టియన్స్ పెట్టిరు కదా వీరు ఎవరు అంటే అని అంటున్నారు వీరు క్రైస్తవులు అని నాన్ క్రిస్టియన్స్ పెట్టిరు వీళ్ళకి కాబట్టి మనకు మనకు అసలు పేరు రోమ్ల రాష్ట్ర పాత్రిక రెండోది అంతరంగమందు మందు యూదులంగా మార్చిడు ప్రభు మన మనల్ని యూదులుగా మార్చుకున్నాడు అంతరంగ మందు యూదులుగా మార్చుకున్నాడు అబ్రామ్మ సంతానంగా మనల్ని మార్చుకున్నాడు కాబట్టి అసలైన యూదులం మనం ఆ వాక్యం ప్రకారం కానీ నేను కృష్ణం చెప్పుకుంటా చెప్పుకో పర్లేదు కానీ నిన్న యూధంగా మార్చుకుంటే ఆ వాగ్దానాలు నీకు వర్తిస్తాయి ఈ వాక్యం నీది నీకు సంబంధించి నీకు అభిప్రాయపడింది కాబట్టి ఆ రీతిగా మనం ఈ యొక్క వాక్యం నేర్చుకుంటున్నాము ప్రతి వాక్యం ప్రభు మనకు బయలుపరుస్తుంటాడు ఎన్నాడు ధ్యానించని విధానంగా ధ్యానిస్తున్నాం ఎన్నాడు అర్థం చేసుకునే విధానంగా ఈ రోజు అర్థం చేసుకుంటున్నాం మనం కాబట్టి ఈ రెండు పాత నిబంధన కాలపు పుస్తకంలో ఒకటి చూస్తున్నాం రుతు గ్రంథం నుంచి కొత్త నిబంధన కాలకు పుస్తకంలో ఒకటి చూస్తున్నాము లూక్ సువార్ నుంచి రెండో ఒక విషయాలు నేర్పిస్తున్నాయి ఏంటంటే దేవుని స్థలాన్ని విడిచిపెట్టి ఈ లోకం చున పోయినప్పుడు నువ్వు నయోమి ఎలిమెలేకు జీవితాలు ఎట్లా కష్టాల పాలైనారో ఆ యొక్క ఎరుశలేంని జీవితం కూడా కష్టాల పాలైన కాబట్టి మనం కూడా ఈరోజు నేర్చుకోవాలా మనకొక విధానం నేర్పించిన దేవుడు ఆయనని ఏరితే హత్తుకొని జీవించాలా అది కాంప్రమైజ్ కాకుండా ఈ లోకంతో మనము ఆయననే వెంబడించాలా ఆయనలో సమాధానం ఉంది ఆయనలో ఆహారం ఉంది జీవాహారం ఉంది ఆ జీవాహారాన్ని పట్టుకుని మనం ఈరోజు నుంచి వెళ్లిపోతాం ఆ జీవాహారాన్ని విడిచిపెట్టి మోయాబుకు వెళ్లొద్దు సమాధానం కలిగిన స్థలాన్ని విడిచిపెట్టి క్షపితమైన ఎరికోకి వెళ్ళకండి ఈ లోకము ఎరికో ఈ లోకము బబులోను ఈ లోకము మోయాబు లాగా ఉంది కాబట్టి వాటితో మనకి ఎటువంటి సహవాసం లేదు తని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే మనం కాబట్టి విడిచిపెట్టి వెళ్లిపోవలసి ఎందుకు అటాచ్మెంట్ ఉండాలి ఆ లేవిడ్ దేనికి అటాచ్డ్ దేవునికి ఉండాల్సిందే పోయి ఈ లోకానికి ఉన్నాడు అటాచ్డ్ అయాజ కూడా అంతే సమానికి జాలి దయనే లేకుండా రోజు కాబట్టి మనం వాళ్లలాగా ఉండకుండా జాలి కలిగి ప్రేమ కలిగి ఆయన కొరకు వినయ భయభక్తులు కలిగి సేవ చేయాలి మీరు అందరూ సువార్త ప్రకటించండి అప్పుడే మీరు భూ రాజులుగా తయారైతారు భూమి అంటే మతపరమైన క్రైస్తవ గుంపు రాజులు అంటే ఆ మతపరమైన క్రైస్తవులని ప్రభు చింత నడిపించే రాజులు ఆ వాక్యం జేమ్ సాంగ్ నంబర్స్ తా ఉంటాయి చూడండి తర్వాత ఓపిక కాబట్టి ఎవడైతే ఈ భూ సంబంధులని పరలోక సంబంధాలుగా మారుస్తారో వాళ్లే రాజులు వాళ్లే ప్రభు పోగలరు పరలోకంలో తక్కిన వాళ్ళంతా బయటనే ఉండాల్సి కాబట్టి పరలోకం పోయినా కూడా మిస్ట్రీస్ అన్ని ఆశ్చర్యంగా ఉంటాయి అక్కడ కాబట్టి అది సత్యాన్ని మనం గ్రహించాలా మనకు తెలియదు ఎంత త్వరలో ఈ కాలం ముగిస్తుందో రెప పాటన ముగించచ్చు ఈ కాలం టైం ఒక్కసారి ఆగిపోతుంది ఎందుకంటే ప్రాణంగా సమయం ఆగిపోతుంది టైం స్టాప్ అయిపోతుంది అటు సైకిల్ తిరగదు కాబట్టి అది స్టాప్ కాకముందు మన జీవితాలు ముగించుకోకముందు మనం ఈ లోకంలో భూ సంబంధులని ప్రభుత్వంతో నడిపించుకోవాలా ఈ ఉద్దేశంలో సిగ్గుపడ ప్రేమతో ఓర్పుతో సాక్షం పంచుకోండి పేషెంట్స్ కి మీరు ప్రార్థన చేసే అవకాశం దేవుడు మీకు ఇచ్చండి వాళ్ళు తల మీద చేపట్టి ప్రార్థన చేయండి వాళ్ళు స్వస్థత పొందుతాడు వాటికి సువార్థ ప్రకటించండి రక్షించుకోండి వాళ్ళని ప్రభుత్వ నడిపించుకోండి అటువంటి సేవ ప్రభు మీకు జ్ఞాపకం చేస్తుంది ఈ రోజు అది జ్ఞాపకం చేసుకుని దానికి తగినట్టు మనం జీవించాలా కొంతసేపు ప్రార్థనలో కూర్చుందాం కళ్ళు మూసుకుంటే ప్రభు మీరు మాకొక విధానాన్ని నేర్పించింది ఈ రోజు దేవ మీ యొక్క వాక్యాన్ని మేము ఎట్లా ధ్యానించాలా మా విశ్వాసాన్ని ఎట్లా బలపరచుకోవాలా ఇన్నాళ్ళు మేము ఆచారబద్ధంగా మెకానికల్ గా లాజికల్ గా వాటిని ధ్యానించినాం కానీ ఈరోజు మాకు ఒక స్పిరిచువల్ విధానం చూపించినారు ప్రతి వాక్యంలో ఈ సీక్రెట్స్ ఉన్నాయి ప్రవ్వాటి పట్ల ఆసక్తి మాకు పుట్టించండి ఆ రీతిగా మేము నేర్చుకుని అనేక ప్రకటించాలా ఈ మాదిరి అనేకులకు మేము చూపించాలా నిదాసుడు జేమ్స్ స్ట్రాంగ్ ఎంతో ప్రయాసపడి జీవితాంతం త్యాగం చేసుకుని ఆ నంబర్స్ క్రియేట్ చేసింది ప్రవ్వా ఎందుకంటే మీరు రక్షకు మీరు సృష్టికర్త మరి సృష్టికర్త పక్షంగా ఉన్న మీ బిడ్డని కూడా ఆరే రీతిగా సృష్టించాలా క్రియేటివ్ గా జీవించాలా అది మీరు జేమ్ షాంగ్ విధానంగా చూపించినారు ఆయన ఎంతగానో ఆ రూట్ వర్డ్స్ అన్నిటికీ మీనింగ్స్ ప్రయాసపడి కనుక్కున్నాడు ప్రభు అవి చూస్తే గానీ ఈ వాక్యాలు మాకు తేటగా కనిపిస్తలేవు కాబట్టినైనా మీ వాక్యాన్ని మేము ఆ రీతిగా ధ్యానించాలా నెమరు వేసుకోవాలా మా జీవితాలలో అవలంబించుకోవాలా మరి విశేషంగా ఒక సాక్షన్ని మేము పొందుకోవాలా అనేకులకు దాన్ని ప్రకటించాలి అటువంటి సేవకులుగా ఈ కుటుంబాన్ని తిరిగి తయారు చేయమని ఒకప్పుడు వీళ్ళు సేవ చేస్తున్నారు ప్రభు ద్వారా ఎంతో మంది రక్షణ పొందినారు కానీ ఎవడు కానీ వాడు యజమానుని తిరిగి వచ్చేంత వరకు పని చేస్తా ఉంటాడు వాడే మెచ్చుకుంటున్నారు మీరు కాబట్టి మేము మా యొక్క ఐహిక విచారణ చేత కొట్టుకొని పోకుండా ఈ లోకాతీతమైన శ్రమలలో మేము కొట్టుకొని పోకుండా వాటిని అన్నిటినీ పెంటూపగా ఎంచుకోవాలా మీ యొక్క పని పట్ల ఆసక్తి కలిగొండాలి మీదట ఒక్క ఆత్మ కూడా రక్షించలేని క్రైస్తవ జీవితాలు నేను స్వార్థపూరితమైన జీవితం రక్షణ పొంది కూడా ఇతరులకు రక్షణ మార్గం ప్రకటించని క్రైస్తవ జీవితం ఇవ్వచ్చు ప్రపంచం అంతటా ఒక సంఘానికి సంబంధించింది కాదు ప్రపంచం అంతటికి సంబంధించింది కానీ మేము ఈరోజు నేర్చుకున్నాం ప్రవ్వ మేము నేర్చుకుందే గాక మా బిడ్డల్ని మా కుటుంబికలు కూడా మేము అట్ట తయారు చేయాలి కుటుంబకులకు కూడా మేము చెప్తాం ధైర్యంగా ఇదే విధానాలు ప్రేమతో అటువంటి ప్రేమ ఆత్మని మాకందరికి పుట్టించమని యొక్క మధ్యాహ్న కాలంలో ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇక్కడొచ్చిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ఓ ప్రభావ బిడ్డల్ని ఆశ్రయించండి వారి జీవితంలో అద్భుతాలు చేకూర్చండి ఆగిపోయిన ఆశీర్వదలని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ క్షణం ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మేము మీ పని చేసినప్పుడు మీరు మా పని చేస్తారు ఖచ్చితంగా అది మేము విశ్వసిస్తున్నాం ప్రభావ కానీ మా పనులు ఎందుకు కావట్లేవు అయిన గానీ మీరు మా పనులు చేస్తున్నారు ప్రభా మేము మీ పని చేయకుండా ఎంతో జాలిగల దేవుడు కాని ప్రభా మా పట్ల మీకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం జాలి కాదు అనిల పట్ల మీరు చూపిస్తారు జాలి కానీ మేము రక్షింపబడ్డ వాళ్ళం మా మీద మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జనం కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ ఇంత సమీపం గుంటుండగా మేము త్వరగా మా పనులు ముగించుకోవాలి లోకంలో మా రోల్స్ అన్ని నిర్వర్తించుకోవాలా మీరు అక్కడ సిద్ధపడాలా అటువంటి సేవా జీవితంలో ఈ కుటుంబీకులను అందరినీ అడిపించమని ఓ ప్రభో ప్రతి ప్రార్థనకి ఘన మీరే మహిమ పొందండి సైతానికి సిగ్గు కలిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుచున్నాం తండ్రి